ముప్పై ఆరవ సంకీర్తన ఎందాకనిద్ర నీకి తెల్లవారెగదె ఇందిరారమణ నీ విటూ మేలు కొనవే కమలనాభుడ నీకు గంగాదినదులెల్లా అమరముఖ మజ్జనంబాయితము శేషే తమితోడ కనకాద్రి తానే సింహాసనము విమలమై ఒప్పెనదే విచ్చేయవే హరినీ కుజుడు పంచాంగంబు వినిపించ నిరతమగు వాకిటను నిలచినాడూ సురలు నీ అవసరము చూచుకొని కొలువునకు సరవినాయిత్తపడి సందడించేరు కామధేనువు వచ్చె నీకు శ్రీమహాదేవి నీచేలాగుకదివో ఈ మహిమ శ్రీవెంకటేశల్లె కామించి అన్నీయును విపుడు